కొసరి నీతో పెనగి గునిసి మోక్షమడుగ వెస నీ బంట నింతే నీవే దిక్కునాకు బలిమి నీ బిడ్డైన బ్రహ్మంత వాడనా అల సముద్రుడు మామయంత వాడనా చలువైన నీ మరది చంద్రునంతవాడనా ఎలమి నీతో బుట్టిన ఇంద్రునంత వాడనా చనువున నీ తండ్రి కశ్యపునంత వాడనా అనుజుడైన లక్ష్మణునంత వాడనా మనవికి మీ భావ ధర్మజునంత వాడనా అనుగుదాతయైన భీష్మునంత వాడనా మనికైన అల్లుడభిమన్యునంత వాడనా అనిరుద్ధుడు మనుమడంత వాడనా ఘనుడ శ్రీవెంకటేశల్పించి నీ వాడించగా పనిపూని మెలగేటి ప్రతిమను నేను